నూట ఏడు తనువునందు పంచతన్మాత్రలున్నట్టి తలుపు లేదు సాక్షి దాను కాదు తన్ను తాను గనదు తానేది గనబోదు అఖిల సంగ ఆత్మలింగ భావము శరీరములో ప్రారంధకర్మ ప్రకారము సుఖ దుఃఖములందు ఆడింపబడుచు అహము పొందిన జీవాత్మ పాలిట చిత్రగుప్తుడవై ఆగామి కర్మను అంటగట్టు ఓ ఆత్మ వినుము పరమాత్మ మన శరీరమునందు కలదు అనుకొంటే శరీరము బయట కూడా ఉన్నది పంచభూతములందు ఉన్నది అనుకుంటే పంచభూతములు లేనిచోట కూడా కలదు అన్నిటికీ సాక్షిగా ఉన్నది అనుకుంటే దానికి అక్షియూ లేదు ఇతరులను చూడదు తనను తాను చూచుకోదు పరమాత్మకు తనువు లేదు మరియు తలపు లేదు అది ఒక పరికరముగాదు దానికి పరిమితి లేదు పరిమాణమున్న శక్తియూగాదు ప్రపంచము లోపలున్నదీగాదు తాను అన్న భావమూ లేదు తానేదో ఎవరికీ తెలియదు పరమాత్మ అంచులు లేనిది అంచనాలకు అందనిది బ్రతికియున్న మహర్షులకు గాని రాజర్షులకు గాని దేవర్షులకు గాని బ్రహ్మర్షులకు గాని బ్రహ్మయోగులకుగాని కర్మయోగులకు గాని తెలియనిది అందరిచేత ఉన్నది అని చెప్పించుకునున్నది పరమాత్మ